సోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహానసులకు దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం వల కండి నీకు ఇష్టకులు ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్న ప్రభావం అనుగ్రించానైనా మీకు సూత్రమేనా నూతన కుటుంబం అనుగురించి నడిపించిన నూతన అభిషేకాన్ని గడిచింది నా దేవ నా ప్రభా ఇస్తే అయితే దినం ఎంతో మంది తెలియలేకపోయిన ప్రభావ మమ్మలు సజ్జలుగా పెట్టుకున్న కాచి కాపాడిన దేవ కృప అయినా నీకే స్థితి సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తీసుకుని స్వామి మాత్రం మాట్లాడండి సరిజన ప్రభావం అభిషేకండి మా ఇంట్లో వాక్కిందరూ మాత్రం మాట్లాడడం ప్రోగా నాదేవా ఎక్కువ జనాలు ఏ రీతిలో జీవించాలా ఒక జన సమానం ఏ రీతి చుట్టూ పక్కవాళ్ళు మందించాలో అనేక పర్యాణిలో బయటపడే ప్రభావం యూక్రిప్సన్ ప్రవనికి ధైర్యంగా కండిచబడిన గ్రంథం ప్రాయసితి ప్రభువ రాణిబిర్ కరగనర్చు తాపకాల కొట్టుయొక ప్రభువ తల్లి నితింగంటప్పటినే ఆది కండిచబడినంత ప్రజలకు నిర్ించున అందరు దైచేసి నర్చించినారు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ తను ఆల బక్తరు అన్న ఒక పాట బాడండి దయచేరు రన్న అన్నాగా అవె బక్తరు అన్న మరి ఏంటో మరిగరా పాటేనా కొంచెం పేషెంట్లతో ఉన్నానా బాడేసి బైక్ ఒక దగ్గర ఆపు సరే దీ బుతో నిదిన ద్వారా దిని సేత నీస ద్వారా దిని సేపు నేన విచుతాదూ బిధి కాదన ఆత్మ ద్వారా దిని సేపు నేను నా రాదు పార్వతన జరుచు ఎంత మాత్ర ప్రధాన భూమి గమర మాత్రుధాను సదను భూమి గ మరిచేతూ నిపాదను నాత్మద్వారా దినిచేతునని ఎసల విచను నాత్మద్వారా దినిచేతునని ఎసల విచను గొప్పది ఓశ్వ గొప్పది ఏ సయ్యక్షననీ ఓలీన వారరు ఏ సయ్యక్షి నీ పోలీన వారరుదూ వలమతోని దికదనేను నాత్మ ద్వారా నిని చేతునని యేసయ్య సెలవిచెను నాత్మ ద్వారా నిని చేతునని యేసయ్య సెలవిచెను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా చార్డ్స్ ఇయర్డ్ పరిస్థితుల వాళ్ళ దేవాయాలైనా మీరు నచ్చిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సభ్యులతో నూతనమైన కురపించలే భూకృతి మార్గం కారణం చేయండి చీకృతి పనులు విజయం అనుగ్రహించండి మా ప్రవర్తన అంత మీ యొక్క అధికారానికి లోబడిలాగిన సహకారం అంతా తనరుద్ధమైన ప్రభావం మహిళలు ప్రార్థిస్తున్నాం కొన్ని వారాల నుండి నేను మేము యొక్క యువసేపు సంబంధించిన విషయాన్ని ధ్యానిస్తున్నాం ప్రభా యువసేపు కళల గురించి వాటి భావం గురించి మేము ధ్యానిస్తున్నాం మీరు మాకు కూడా అనేకమైన కళలు అనుకరించినారు ప్రభా ఈ యొక్క గతంలో ఈ మూడు వారాల్లో వాటికి సంబంధించిన విషయాన్ని కూడా మీరు మాకు బయలుపరచున్నారు మేము ఇతరు మీతో ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా మీ కొరకు అంగీకారంగానే ఉండాలన్నా మీరు మాకు బయలుపరుస్తున్నారు కాలంలో ఏ రీతిగా మీ యొక్క నీటి సత్య ప్రకటిస్తూ అన్ని పిల్లల్ని మీచ నడిపించాల మీరే మాకు అన్ని పిల్లల్ని మిచ్చి నడిపించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుభవించమని కేసు క్రీస్తు పరసు ధనం ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి మనము యువసేపు ఆ యొక్క ఉన్నప్పుడు ఆ యువసేపు ముఖ్యంగా వస్తున్నే తనే ఆ స్త్రీని వివాహం చేసుకున్నాక ఆ యొక్క ఆయరీతిగా కాపాడబడింది అన్న విషయాన్ని మనం ధ్యానించడం దైవమైన విధానాలు ఏంటంటే అత్య దేశాలు కూడా నశించుకోవడం ఎవరికి ఇష్టం లేదు ఎవరు కూడా నశించుకోవడం అనేది ఇష్టం లేదు కాబట్టి ముఖ్యంగా ఎవసేపు ఒక విధానాన్ని మనం నేర్పిస్తున్నాడా కళల భావంని లేక దాన్ని అర్థం చెప్పే విధానాన్ని బట్టి ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి డ్రీమ్ ఆ కళ ఎక్కడి నుంచి కంటున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు సాధారణంగా మనకి కొని కొన్ని వారంగా నేను చూపించాను మెయిన్ ఏంటంటే మనం ఏదైనా స్ట్రెంజ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఎవరు ఇంట్లో పండుకున్నాం లేకపోతే ఏదైనా హోటల్స్ పోయినప్పుడు ఏదైనా ఆఫీస్ పైలో పోయినప్పుడు హోటల్లో ఆ నైట్ అక్కడ పండుకుని ఉంటాం ఆ ఆ నైట్ పండుకుంటాము అంతకుముందు నైట్ ఇంకో పండుకునిట కొన్నిసార్లు ఏమవుతుందంటే దీనికి సంబంధించిన విషయం ఏం చెప్పాలి ఎందుకంటే న్యూసేపు ఎక్కడ ఉంటే ఆయన చుట్టూ వాళ్ళకి కళలు ఇది ఒక ప్రిన్సిపుల్ మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆ అది విధానం అది ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకటి వెళ్ళిపోతూ ఉంటది ఎందుకంటే లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అది మనం చూసినాం పాత నిబంధన పుస్తకాలలో దాని తర్వాత కృతజ్ఞ పుస్తకాలలో కూడా నువ్వు ఉన్న స్థలంలో నీవున్న పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు నువ్వు ఇంటికి వచ్చి సరే ఇంట్లో పండుకున్నప్పుడు కుటుంబీకులతో పండుకుంటున్నప్పుడు చెక్కలలో దాని తర్వాత రాంగ్ ప్లేస్ లెక్కి వెళ్తావు రాంగ్ ప్లేస్లో ఏం జరుగుతుంది అక్కడికి అక్కడ రాంగ్ డ్రీమ్ వస్తుంది యాక్చువల్గా ఆ డ్రీమ్ మీకు సంబంధించింది గానే కాదు ఇంకెవరితో సంబంధించింది డ్రీమ్ ఎందుకంటే ఆ రోజు ఆ డ్రీమ్ ఆ వ్యక్తికి రావాల్సింది ఆ బెడ్ మీద పండుకున్న వాడికి బట్ అన్ఫార్చునేట్ నువ్వు అక్కడ పోయి పండుకోవడం వస్తుంది ఆ డ్రీమ్ అయితే అందుకే నేను చెప్పాల్సి ఏంటంటే ఇది మీ డ్రీమా లేక వేరే వాళ్ళ డ్రీమా అది కూడా అర్థం చేసుకోవాలా తర్వాత నువ్వు ఎవరు సహవాసంలో ఉండే పండుకున్నావో అది చాలా ఇంపార్టెంట్ నాకు నిన్న యాక్చువల్గా మనం అనేకుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము అనేకులను ప్రతిప్రీస్తున్న దురాత్మలది బంధిస్తూ ఉంటాం కాబట్టి ఈ కామన్ ఎక్స్పీరియన్స్ నాకు ఏంటంటే నిన్న నిన్న పండుకున్నప్పుడు నేను ఎవరి గురించో ప్రార్థన చేస్తా ఉన్నాను ఇద్దరి భూకము చాలా డీటెయిల్డ్ గా ప్రార్థనలు కూర్చున్నాను రకరాల వ్యక్తుల గురించి ప్రార్థిస్తూ కొంతమంది సిస్టర్లను గురించి ప్రార్థిస్తున్నా వారి జీవితాల్లో ఆ ఇన్ఫర్టిలిటీ స్పిరిట్స్ బాగా పనిచేస్తున్నట్లయితే ఏమన్నా చూపిస్తే వాటిని గెలిస్తున్నా నేను ఇక మీదట వాళ్ళ జీవితాల ఉండడానికి వీలు లేదని ఒక నలుగురు అనుకుంట నలుగురు ఐదుగురు వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను అయితే ఇంకా నాకు ప్రార్థన ఇంకా నిద్రపోతున్నాను నిద్రపోతుంటే ఒక ఒక లేడీ పొత్తు పెట్టుకొని మీదికి వస్తుంది చంపడానికి వస్తుంటే సాధనంగా అట్లనే స్పిరిట్ ఈ ఆటంకంగా ఉన్నాడు అనేసి అయితే నాకు అర్థం ఏంటంటే యాక్చువల్గా ఆ లేడీ ఆ లేడీ ఆ ఎవరి గురించి అయితే నేను ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ డ్రీమ్ లో ఉండాలి ఆ లేడీ యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఏమో వర్గం వస్తుంది డ్రీమ్ లోకి నేను పోయినట్లుందంటే నాకు అనుభవం అది అలా అక్కడ నన్ను అటాక్ చేయడానికి వస్తుంది ఇది కొంచెం కష్టతరం చెప్పడం ఎందుకంటే వాటికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి ప్రతి నేను వాక్యం వెతుకుంటుంటాను ఎక్స్పీరియన్స్ కి కాబట్టి ఆ డ్రీమ్ లో పోయి ఆయనతో కొట్లాడుతున్నాను నేను నిజంగా మీద కొట్లాడుతున్నాను అది నేను నువ్వు కళలో ఏమంట కాన్షియస్నస్ అంట ఇంగ్లో కళలో ఉంటే కూడా ను కాన్షియస్ గా ఉండగలవా కళలో కాన్షియస్ గానే ఉంటాం రక్షణ పొందిన వారికి అది అను ఏమంటాం ఆ ఎక్స్పీరియన్స్ ఉంటాం దాన్ని రక్షణ లేకపోతే కాన్షియస్గా ఉంటాం చాలా మటుకు ఎన్నో కళలు మర్చిపోతా ఉంటాం కానీ ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చే కళలు మనం మర్చిపోవడం లేకపోతున్నాం ఎందుకంటే ఈ ప్రిన్సిపల్స్ అర్థమవుతాయి కాబట్టి అందుకే బ్రదర్స్ అక్కడ మాట్లాడతా నాకు ఇంత కలొచ్చింది అట్ట కలొచ్చింది అని చెప్తా ఉంటారు ఎందుకు అంటే ఎలకడికి మర్చిపోయినారు ఇప్పుడు మర్చిపోలే ఎందుకంటే ఆ డ్రీమ్ లో కాన్షియస్ లెవెల్ కి అంటే నీ ఆత్మ మేల్కొనే ఉంటది అన్నట్టు కాబట్టి తెలుసు ఇది కళనే ఇందులో ఫలానికి జరుగుతుంది అని కూడా నీకు తెలుసు కాబట్టి మెయిన్ పాయింట్ నేను ఎంప్రసైజ్ చేస్తుంది అంటే నువ్వు ఎక్కడ ఉండవు విత్ రైట్ పీపుల్ రాంగ్ పీపుల్ అది ఇంపార్టెంట్ కాబట్టి కొన్నిసార్లు కళలు నేను చేసినాను అక్కడ ఎక్కడో రిమోట్ ప్లేసెస్ లో పోయి ఎక్కడో పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నట్లు పబ్లిక్ మీటింగ్ స్టాండ్ అందరూ నిలబడి కూడా దయాలను నేను బంధించినట్లు అనేక మంది మనుషులు వాళ్ళ ప్రార్థన చేస్తుంటే దయ్యాలు కొట్లాడుతున్నట్లు నాతో అట్లా కళలు వచ్చినాయి చాలాసార్లు అంటే అటువంటి కళలో నా పొజిషన్ ఎక్కడుంది నా స్థితి ఎక్కడుందో నేను చూస్తున్నాను నేను దేవుణ్ణి పక్షంగా నిలబడ్డాను ఆ పొజిషన్ ఇప్పుడు దయ్యం పట్నం వాడిని ఇప్పుడు ఆ కళలో దయ్యం పట్నం వాడి పరిస్థితి ఏంది వాడు దయ్యం చేత పిడిపబడతాడు వాడి పొజిషన్ అది నీ పొజిషన్ బయట ఉంది ఇంతకుముందు నేను కూడా లాస్ట్ వీక్ ఒక రెండు మూడు క్రితం కూడా చూపిస్తున్నాను నాకు వచ్చిన కలలో నేను ఒక బిల్డింగ్ మీద నిలబడినాను ఓపెన్ టెరెస్ మీద నా ముందు ఒక చెట్టు పెద్ద చెట్టు పెద్ద వృక్షం అది పడిపోతున్నట్లు అప్పుడు నా విషయం ఏంటి నేను చెట్టు పక్క చెట్టు మీ దూరం నుంచి చూస్తున్నా అది బ్రహ్మాండమైన చెట్టు ఆకాశమే అంటుంది అంత పెద్ద చెట్టు అది అది స్లో ఇట్లా స్లో మోషన్ సినిమాల్లో చూపిస్తారు స్లో మోషన్ లో కూలి పడిపోతున్నట్లు చూపించండి దేవునా అది ఎండిపోయింది అయితే కళలో ఈ విషయం నేను మీకు ఎందుకంటే కళలో డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ కళని అర్థం చేసుకోవడంలో డీటెయిల్స్ అందుకు లాస్ట్ టైం చక్రవర్తి ఒక కళ చెప్పింది అందులో డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ అదే డీటెయిల్స్ డీటెయిల్స్ మర్చిపోవద్దు మనం ఎందుకంటే ప్రతి చిన్న డీటెయిల్ ఒక ఆత్మీయ విధానానికి సూచిస్తూ ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి వచ్చిన కళలో రెండు కుంటలలో చేపలు పడుతున్నాడు అతను మొదటి రెండు కుంటలలో చేపలు లేవు అతనికి మూడవ కుంటలో చేపలు ఉన్నాయి కానీ అవి కింద దాచుకున్నాయి బయటకు వస్తలేవు ఆయన కళలో అసలుంది కాబట్టి డీటెయిల్స్ చూడండి మొదటి రెండు దాంట్లో చేపలు లేవు కానీ మూడో దాంట్లో చేపలు ఉన్నాయి ఆయన డీటెయిల్ అది ఇప్పుడు నేను చూసిన కళలో ఆ పెద్ద చెట్టు బ్రహ్మాండమైన చెట్టు దానికి ఆకులు లేవు డ్రై అయిన చెట్టు అంటే ఇది ఆల్మోస్ట్ చనిపోబోతుంది అన్న విషను జ్ఞాపకం చేస్తున్నాడు ఆ చెట్టు వ్యక్తిని సూచించవచ్చు లేక ఒక వ్యవస్థను సూచించి ఒక సంస్థను సూచించవచ్చు ఒక కుటుంబాన్ని సూచించవచ్చు ఎందుకంటే చెట్టు నిర్ణయించాడు జీవాన్నిచ్చాడు దాని కింద ఎంతో మంది ఆశ్రయం తీసుకుంటారు కాబట్టి అదొక వ్యవస్థ కావచ్చు అదొక దేశం కావచ్చు ఒక సంస్థ కావచ్చు కావచ్చు అది కాబట్టి కానీ ఆ చెట్టు కింద నేను చెట్టు మీద నేను అది అర్థం చేసుకోవాలి మన పొజిషన్ కళలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లాక్డౌన్ లో చూపించిన మనకి ప్రిన్సిపల్ దేవుడు నీ సేవా విధానానికి సంబంధించిన కళ ప్రతి ఒక్కరికి వస్తే నేను చెప్పిన ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం నాకు కూడా వచ్చింది కళ నేను చెప్పిన నా సేవా విధానం మీరీకుండా పోతుంది ఎందుకంటే ఎంటైర్ ట్వంటీ ట్వంటీ ఇది యాక్చువల్ గా చాలా మంది కోవిడ్ అని లాక్డౌన్ అని అట్లా ఆలోచిస్తారు కానీ ఈ ట్వంటీ మనకి పర్టికులర్ గా మన గ్రూప్ లో ఉన్నవారికి అంటే ప్రిపరేషన్ టైం ఇది ఏ రీతిలో అయితే ఏలియా దాచుకున్నాడు ఎవరికి కనిపించకుండా తప్పించకుండా ఎదుడల నుంచి తప్పించుకొని పోయి దాచుకున్నప్పుడు ఆకోవడంలో చేత దేవుడు ఆహారం పంపించినట్టు మనం తెలుసు స్టోరీ అది ప్రిపరేషన్ నువ్వు తిను త్వరగా లేచి తిను అని చెప్తున్నాడు అవి తిన్నాక నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది అని చెప్తాడు ఎన్ని రోజుల దగ్గర దగ్గర ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఫార్టీ నైట్స్ నడుస్తాడు రెండే చపాతీలు తిని జస్ట్ టూ చపాతీ రెండు రోజులు ప్రయాణం చేసి సిరియా దేశం దొయి హజాయిల్ అనే రాజుని అభిషేకిస్తాడు అది సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ లో మనకి ఏంటంటే ఈ లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక కల ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ డౌటే లేదన్నా నాకు అండ్ నేను అది కన్ఫర్మ్ చేసుకున్నా చాలా మంది కళలు వచ్చినాయి కాబట్టి ఒకవేళ నీకు వచ్చిన నువ్వు మర్చిపోయినా అంటే ప్రార్థన చేస్తే నీకు పెరిగి చేస్తాడు అది నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ వర్క్కి పనిచ అండ్ మనం కాంప్రమైజ్ కావద్దు ఎందుకంటే ఇచ్చినవాడు కళ నడిపించేవాడు కూడా ఆయననే కాబట్టి ట్వంటీ లో నీ మినిస్ట్రీ వర్క్ నువ్వు ఎవరైనా కావచ్చు ఏం ఏం చేస్తున్నా పర్లేదు దేవుడు అవన్నీ అది దాన్ని ఎన్నో చేయడు రిజెక్ట్ చేయడు ప్రతి ఉద్యోగము దైవిక ను చేస్తున్న ప్రతి పని దేవుడు అనుగ్రహించబడింది అది మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ ఆయన సేవనే తెలియవలసింది మార్కెట్ ప్లేస్ అంటాం బైబిల్లో సంతలోకం మాట్లాడతాడు దేవుడు సంతలోకంకి పోయి అందరినీ పట్టుకుంటు అంటాడు రాజమార్గంలో వీధుల పోయి హైవేస్ బైవేస్ పోయి మనుషులం పట్టుకుంటున్నా అది విధానం దేవుంటి కాబట్టి ఎందుకు చిన్న లోకంలోకి ఎందుకు సిస్టమ్ పర్మిట్ చేసిందంటే ప్రతి స్థలంలో నువ్వు ఆయన కొరకు వెలుగుగా ఉండడం కొరకు నువ్వు ఉద్యోగ స్థలంలో కూడా వెలుగులేదు దేట్ ఈస్ నింగ్ కాల్ సెక్యులర్ జాబ్ అంటావు ప్రతిసారి సెక్యులర్ జాబ్ అనేది లేనేలేదు ప్రతి స్థలంలో ప్రభు వెలుగుని ప్రకటించడం కొరికే వాళ్ళు లోకంలో నువ్వు అనిల దగ్గర ఉద్యోగం చేస్తున్నా క్రైస్తల దగ్గర ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ ప్రభు యొక్క వెలుగుని నువ్వు ఎడచెల్లాలా దీనిలో కంటి ఉప్పు లాగా ఉండాల కాబట్టి కళలో మెయిన్ పొజిషన్ ఏది నువ్వు ఎక్కడ ఉండవు అనేది ఇంపార్టెంట్ నెంబర్ టూ నువ్వు ఎవరితో పాటు ఉన్నావు మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని కళ నేను ఓపెన్ కానీ నువ్వు ఎవరితో పాటు ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వ్యక్తి ఎవరు నీతో పాటు ఉంటున్న వ్యక్తి ఎవరు అతని కళ నీలోకి ట్రాన్స్ఫర్ కావచ్చు ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి అది విధానం ఎందుకంటే దేవుడు ఏదో రూపం లేదు ఆ వ్యక్తిత్వంలో ఉండాలన్నా వద్దా కాబట్టి నీకు ఒక బ్యాడ్ డ్రీమ్ ఇవ్వచ్చు కాబట్టి ఇది నేర్చుకోవాలంటే అంటే ప్రతి కళలో ఒక కోడ్ నాటిది మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దాన్ని ఎట్లా విశదీకరించుకోవాలా దేవునికి ఆత్మీయ మనకు ఉన్నది కరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రెండు గుంతలలో చేపలు లేవు చక్రవర్తి కళలో మూడవ దాంట్లో చేపలు ఉన్నాయి కానీ బయటికి వస్తలేవు ఆ కొంతసేపటికి పెద్ద తుఫాన్ వచ్చింది పెద్ద ప్రవాహం వచ్చి అందులోని చేపలన్ని కొట్టుకొని బయటకు వచ్చి అన్ని చచ్చిపోయాయి అయన కళ అది అంటే ఆయన మేనిస్ట్ చేయండి అంటే ఆయన ఈ చేపలం పట్టలికి పోయింది అవి ఏవి కూడా వింటలేవు ఆయన సేవార్త ఉంటది చక్రవర్తి సువార్త ప్రకటిస్తే ఏ చేప వినదు కానీ దాని అర్థం ఏంటంటే ఏవి సరే కాబట్టి ఆ కళలో మనం అది ఒక కీస్ యాక్చువల్ గా పరలోకానికి సంబంధించిన ఆ కీస్ టు ద కింగ్డమ్ దేవుడు మనకి ఇచ్చాడు ఏ స్ట్రౌత్వ మనకు అనుకరించబడ్డాయి కాబట్టి మనం అర్థం తీసుకోగలం ఎందుకంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుని అన్నాడు కాబట్టి మనం వెతుక్కోవాల ఎందుకు వెతుక్కోవాలక్కడ పోయింది కాబట్టి దేవుడు ఇప్పుడు మనకు అందరికి అక్కీ ఇస్తున్నాడు ఎట్లా వెతుక్కోవాల సిస్టమ్ ఆఫ్ కింగ్డమ్ ఎట్లా ఉంది రోజు కాబట్టి ఈ లాస్ట్ మినిట్స్లో మనము ఆ చేపలకు పోయి చెప్పాల వినవు మనకు తెలుసు ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నేను చూపిస్తున్నా ఎందుకంటే నువ్వు ఎవరు చెప్తుంది నువ్వు మా ఫాస్తే గొప్ప ఉంది ఆయన అక్కడ కలిగింది ఇక్కడ కలిగింది పిరేజ్ చేసి వచ్చింది ఆయన ఇది ఆయన అది అని చెప్తాడు కానీ మనం చెప్పి వాళ్ళు స్వీకరిస్తలేరు అనేసి వాళ్ళు ఎట్లా వినరు కదా చేపలని వరద వచ్చి పెద్ద శ్రమ వచ్చి అందరినీ కొట్టుకొని పోయినట్లు మనం చేస్తాం నోవా జల ప్రళయంలో మన ప్రభుత్వం అక్కడ వినో ఉంటుందని ఎంతమంది కొట్టుకొని పోతారు కొనిపోతారు జలము ఎందరినీ కొనిపోయింది కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది పరిశుధులను విడిచిపెట్టింది కానీ చర్చ దాన్ని రివర్స్ చేసుకున్న వాక్యాన్ని జలము పాపులని విడిచిపెట్టింది పరిశుధనం కొనిపోయిందన్నట్టు రివర్స్ పేర్ చెప్తా ఉంటారు వాళ్ళు అటువంటి భయంకరమైన మోసము బుర్రగా ఉంది ఈ రోజు శక్తి సిస్టమ్ కాబట్టి దేవుడు మనల్ని ఇప్పుడు మనతో ఎప్పుడు కళల రూపకంగా మాట్లాడే దేవుడు కాబట్టి చక్రవర్తికి ఏం నీకేం మాట్లాడినా నాకు కూడా అదే మాట్లాడుతున్నాడు అది చెప్తే కూలిపోయి పడిపోతుంది కాబట్టి నేను కన్నెట్టుకుంటాలన్నా లేక దాన్ని ఆపాలనా అది నేను కొనివారం అది పడిపోకుండా ప్రయత్నించాలనా ఎవరిసేపు ఫరో కళలో చెప్తున్నాడు ఫరో కళలో అవి బలిష్టమైన ఆవులు బలహీనమైన పక్క దిప్పిన ఆవులు బలమైన వెన్నులు పీల వెన్నులు ఆ పీల వెన్నెలు బలమైన వాటిని తినేయడము ఏడు సంవత్సరాలు ఏడు బలిష్టమైనవి ఏడు పక్క జికినాయి ఏడు బలిష్టమైన వెన్నులు ఏడు పీల వెన్నులు కాబట్టి పద్నాలుగవ సంవత్సరము తర్వాత ఐగుప్తు నాశనం అయిపోతుంది కంప్లీట్ ఆ కళ ప్రకారంగా అంటే ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు అది నాశనం కాకుండా ఉండాలంటే యోగ్యుత్ లాంటి వాడు ముందుకు దాన్ని కాపాడాల ఆయన మన ప్రభుకి ప్రతినిధి నీడ వాడు మనం కూడా ఈ లోకంలో మన ప్రభుకి నీడ వంటి ఆయన తిరిగి వచ్చేంత ఆయన నీడలం ఆయన ఇమేజెస్ మనం అంటది కాబట్టి ఆయన నీడ వంటి వాళ్ళం కాబట్టి మనం కూడా ఈ కళను అర్థం చేసుకొని మనుషులకి సైగుప్త నాశనం కాకుండా యో యోగసేపు ఎట్లా కాపాడిందో మనం కూడా అంటే మనం ఎక్కడో మన స్థితి మన సేవా విధానం లేని మనం చేస్తున్న ఉద్యోగ కళలే గాని అవి పడిపోకుండా వాటిని కాపాడాల మన సేవ విధానం అది మనం కాపాడాలంటే మన శక్తి వల్ల కాదు దేవుని యొక్క ఆత్మీయ నడుతుంటే మనకు చాలా పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఆ డ్రీమ్ పొజిషన్ నువ్వు ఎక్కడి నుంచి డ్రీమ్ చేస్తున్నావు ఎక్కడి నుంచి కలగంటున్నావు ఆ స్వప్నంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అది ఇంపార్టెంట్ తర్వాత ఆ ఆ ఫీస్ ఆ మీకు చూపిస్తుంది ఆ కళలో ప్రతి డీటెయిల్స్ నువ్వు చాలా జాగ్రత్తగా రాసుకోవాలంటే నేను చెప్తున్నాను అందరికీ త్వరగా రాసేసుకోండి డ్రీమ్స్ ఇప్పుడు డ్రీమ్స్ అన్ని త్వర త్వరగా ఏ డేట్ నా వచ్చిందా రాసి పెట్టుకోవాలా ఫ్యూచర్ లో మీకు సాక్ష్యం ఉంటది కాబట్టి ఎప్పుడైతే నీకు ఈ డ్రీమ్ కి కీ అర్థమైపోతుందో మీ వ్యక్తిగత సేవా జీవితం ఆరంభమైనట్లే నువ్వు ఒక గ్రూప్ లో లేదు మీ ఇండివిజువల్ సేవ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మన మినిస్ట్రీలో కూడా అంటారంటే అందరినీ నేను ఎంకరేజ్ చేస్తుంటే వెళ్ళిపోండి ఇంకా గ్రూప్ అవసరం లేదు మనకి ఎప్పుడైతే నువ్వు ఈ డ్రీమ్స్ ని వ్యక్తపరచగలవో వాటిని విశుద్ధీకరించి చెప్పగలవో మీ మినిస్ట్రీ సేవా మినిస్ట్రీ ఆరంభమైనట్లే నెక్స్ట్ ఇయర్ నుంచి కాబట్టి డ్రీమ్ పొజిషన్ లో నువ్వు ఎక్కడున్నావు నీ నీకు సంబంధించిందా లేక వేరే వాళ్ళకి సంబంధించిందా ఆ పొజిషన్ నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటది దాని తర్వాత నువ్వు కంటున్న కళ శరీరంలోంచి కళన లేక నీ యొక్క జీవాత నుంచి వస్తున్న లేక ఆత్మ నుంచి వస్తున్న కలన అవి నువ్వు రేపటిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం డీటెయిల్ గా అయి కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే నిద్రభోకం ముందు మటుకు ఆ యొక్క వాతావరణాన్ని సరి చేసుకోవాలి ప్రార్థన జీవితం ఎందుకంటే ఆయన మాట్లాడబోతున్నాడు దేవుడు కళల రూపకంగా కళలో వచ్చి మాట్లాడతాడు లేక దేవదూతులతో మాట్లాడిపిస్తాడు ఎవరైనా పురాతనమైన దేవుని సేవకుల ద్వారా మాట్లాడిపిస్తూ ఈ రోజు కాలతో సేవకుల ద్వారా మాట్లాడిపిస్తుంటాడు కళల రూపకంగా వచ్చి కాబట్టి ఆయన స్వర్ణ గ్రహణానికి తప్ప అందుకే ప్రార్థన చేసుకోవాలి ఎట్టి పర్సన నిద్రపోక ముందు కంపల్సరీ ప్రార్థన చేసుకోవాలి దలిసి పైన గాడ నిద్ర వస్తున్న కొంత కొంచెం సేపు ప్రార్థనలు కూర్చొని ప్రభా నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను ప్రభా అతను మాట్లాడు ఆయనైట్ అని చెప్పి నువ్వు పండుకోవాలి తప్పగా మాట్లాడతారు ఒకళ్ళు నాకు తప్పకుండా ఆ కళ కాబట్టి వాటికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను ఎందుకంటే పండుకుంటున్న స్థలము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సాధారణంగా మనం అనేక ప్రాంతాలకు వెళ్తుంటాము అక్కడ ఉండే దురాత్మలు కూడా ఇండ్యూస్ చేస్తూ ఉంటాయి కళలు కిరాయిపోతుంటాము అంత ముందు ఎవడో ఉంటాడు అక్కడ పోలీసు చేసి వాడికి ఏదో కష్టాలు వచ్చి ఉంటాయి వాడిని వాడి ఎఫెక్ట్స్ అన్ని అక్కడ విక్స్ పెట్టేసి ఉంటాడు డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ అన్ని అక్కడ తిరుగుతూ ఉంటాయి అవి ఆ ఇంట్లో కిరాయి గోలుగు వచ్చి నీకు జరుగుతాయి అవి నువ్వు గాబరైపోతాయి ఇదేం కళలు రన్ కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి నువ్వు జాగ్రత్తగా నిన్ను నీ కుటుంబాలను కాపాకోవాలి నీ సేవకు నీ సేవను కాపాడుకోవాలంటే ఏ రీతిగా ఆ డీమన్స్ ని ముందుగా నేను గట్టించాలా ఎందుకంటే అవి అక్కడ సెటిల్ అయినాయి ఆ ఏరియాలో సెటిల్ అయ్యి అక్కడొచ్చే దూరి వాటి కోరికలు తీర్చుకుంటా ఉంటాయి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి వాక్యాలు కాబట్టి ఆ ఎట్లా కోరికలు తీర్చుకుంటాయి బ్యాడ్ డ్రీమ్స్ ద్వారా చెత్త డ్రీమ్స్ ద్వారా కోరికలు తీర్చుకుంటా అవి ఆత్మలు కాబట్టి నీకేమో పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి పాపమైన కలలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అడ్డీ మనుషులు ఆడ తిరుగుతూ ఉంటాయి ఆ ఎంగిల్ లో అందుకే ఎక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆడ పోయినప్పుడు వాటిని గడ్డించేలా గెట్అవుట్ ఆఫ్ డిస్ప్లే జీజస్ నేమ్ అంత లేదు ఇది నా ప్లేసు నేను ఎప్పటి నుంచి వచ్చిన నువ్వేమి ఇప్పుడే వచ్చినావంటది అవును నేను ఇక్కడికి వచ్చిన దేశ సమాధానం తీసుకొని ఈ స్థలానికి ప్రభు సమాధానం కలిగిన కాకాలనే ఆటోమేటిక్ గా అవన్నీ వెళ్ళిపోతాయి ఆ గతంలో భార్య భర్త భయంకరగా కొట్లాడుకుంటుంటారు అక్కడ ఆ డీమన్స్ అక్కడే ఉంటాయి వాటి ఎఫెక్ట్స్ అక్కడే ఉంటాయి నువ్వే అడవై వండుకుంటావు ఆ ఇంట్లో నీకు రాకీ రకాల వస్తుంది తెల్లారి నువ్వు కొట్లాడుతూ ఉంటావు నీ భార్యాభర్తతో ఇది స్పిరిచువల్ వరల్డ్ అంటే కాబట్టి ఈ డ్రీమ్స్ బహు ఆ డ్రీమ్స్ అవి ప్రభు కలిగిందా డీమంత్స్ వల్ల కలిగిందా ఇవన్నీ ప్రిన్సిపల్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా అది ఆత్మీయ ప్రపంచం అది మనమంతా ఆత్మీయులం లేక ఏమంటాము ఆత్మ ఇమేజెస్ ఆఫ్ గాడ్ విఆర్ ఇన్ ద స్పిరిట్ వాట్ మెనర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ యూ అంటెడ్ శిష్యులం పట్టుకొని కాబట్టి మనమంతా స్పిరిట్స్ అనేసి దేవుడు ఏ స్ప్రి మాట్లాడుతాడు ఇది స్పిరిచువల్ వరల్డ్ దాని లోపల ఎంటర్ రకరకాల డీమన్స్ కళ్ళకి కనిపిస్తాయి నిజంగా రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు ఎవరో నీకు తెలదు నేను ఎన్ని చేసిన కళలో ఎవరి వరకు మంత్రాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మనము ఆ వ్యక్తులకి ప్రార్థనలు చేస్తామంటాము తెలియక బ్రదర్ ఇవరికి బాగాలేదు బ్రదర్ ఇవ్వరికి సుస్థితి బ్రదర్ కుటుంబంలో సమాధానం లేదు బ్రదర్ ఉద్యోగంలో కల సమాధానం లేదు బ్రదర్ అంటే వాళ్ళ ఇట్లా పోయి ప్రార్థన చేస్తాం మనము ఇతని జీవితంలో సమాధానం కలుగునుగాక ఇతని కుటుంబంలో సమాధానం కలిగిన కాక ఇంట్లో సమాధానం కలిగునుగాక అని ప్రార్థిస్తాం ఆ డిమాండ్స్ అన్ని షేక్ అయిపోయి వెళ్లిపోతాయి ఎక్కడ పోవాలా వాటికి తెలియదు కదా వెళ్ళగొట్టేసిన వాటికి అవి ఎక్కడ తిరిగి మీకు బా మీద పగ తీర్చుకోనికి రాసే మీ దగ్గరకు వస్తాయి ఈ కాలంలో ఎందుకంటే నువ్వు ఫిజికల్ గా ఉంటే నేను అటాచ్ చేయలేదు నువ్వు మేల్కొని ఉంటే నేను అటెచ్ చేయలేదు ఎందుకంటే అది స్పిరిట్ కాబట్టి కాబట్టి ఫిజికల్ వరల్డ్ కంటే స్పిరిచువల్ వరల్డ్ బహు డీటెయిల్డ్ ఎలాబొరేట్ వరల్డ్ అది ఇంతవరకు మనం దాన్ని అర్థం చేసుకోలేదు అంత డీటెయిల్ మనం చూడలేదు లాక్ డౌన్ టైంలోనే ప్రభు మనకు అనుగ్రహించు ఎందుకంటే ఆయన ఉంటుంది కూడా అదే లోకం స్పిరిచువల్ వరల్డ్ కాబట్టి డ్రీమ్ స్టేట్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఎక్కడున్నావు ఆ డ్రీమ్ లో అనేది నంబర్ వన్ దాని తర్వాత ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ డ్రీమ్స్ వస్తున్నాయి దాన్ని నువ్వు ఏరీతే అర్థం చేసుకుని దానికి తగినట్లు ప్రార్థనలో ముందుకు వెళ్లాలా పాయింట్ నంబర్ టూ ఇలా చెప్పినట్లు ఇది భీమన్స్ నుంచి కలిగిందా నువ్వు పోయిన స్థలంలో నువ్వు వ్యక్తులతో పాటు ఉంటున్న సమయంలో ఎవరితో నిద్రిస్తున్నావు అది కూడా చాలా ఇంపార్టెంట్ డ్రీమింగ్స్ లో కాబట్టి వీటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఆయన మాట్లాడే దేవుడు కచ్చితంగా కళల రూపంగా మాట్లాడి మీ భవిష్యత్తుకి యొక్క మార్గాన్ని చూపిస్తాడు అటువంటి దేవుణ్ణి మనం స్తున్నాం దరపరుస్తున్నాం అతని ద్వారానే ఇవన్నీ మనకు బయలుపరచబడుతున్నాయి నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి ఎట్లా నడిపిస్తాడో మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం పరశుధర ఒక దేవ మీకు వదనాలైనా కృపామైనా మీకే స్తోత్రాలేసయ్యా ప్రవ్వ యోసేపు ఆ డ్రీమ్ పరిస్థితిని గ్రహించండు ప్రవ్వ ఐగుప్తికి ఏం కాబోతుందో చూ చూడగలిగింది ప్రాబ్ ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ కౌంట్ చేసింది ప్రాబీన్త్ ఇయర్ టైం గుర్తుపట్టింది దాని తర్వాత ఆహారము ముందు ఆవులు అవి ఏరీతిగా అగ్రికల్చర్ ఫీల్డ్ పనికొస్తాయో వాటిని సూచించండి ప్రాభ దాని తర్వాత ఫలం బయటికి రావడం చూపించిండే ప్రభావం కళలు భావాలు ఆ రీతిగా ఉంటాయి కాలాలకు సంబంధించినవి కాలాలు సమయంలో మీ ఉన్న ఉన్నాయి ప్రభా అవి మీరు మాకు వ్యక్తపరుస్తున్నారు ఈ లోక అసలు చూపిస్తలేరు కాబట్టి వీటిని అర్థం మేము జాగ్రత్తగా ముందు పోలాగిన సేవలను నడిపించి మీరే మహిమానందం ప్రతి ఒక్కరికి ఒక కళాను గ్రహించినారు కాబట్టి వ్యక్తిగతంగా వారి సేవ ఎట్లా ఉండబోతుందో మీరు చూపిస్తారు కాబట్టి మీరే నూతనంగా అభిషేకించి నడిపించి మహిమానందమే ముఖ్యంగా తండ్రి మేము బహుభయంకరమైన దినాలు ప్రభావ జనవరిలో ఏ రీతిగా ఉండబోతుందో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు మాతను మాట్లాడుతున్నారు నెక్స్ట్ డిసెంబర్ వరకు బహు భయంకరంగా ఉంటుందండి మరి రీతిగా మేము జీవించాలో ఏ రీతిగా మీ బిడలకి ఆదరణ కరంగా మీరే మాకు మార్గం దండి భయపడకుండా ధైర్యంగా మీ అందరి నిరీష్టం కలిగి ముందు పోయి బిళ్ళగా తయారు చేయమంటే కేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధ్యునా ప్రభా పరిశుద్ర గొప్ప దేవతి సంపూర్ణ మహోని దేవ కృపా సంపూర్ణ జీవంబల దేవ ఇస్తు ప్రభాకేస్తు తులి స్తోత్రమైన గొప్ప దేవ అబ్రహాంసాఫ్ యాకోబు గొప్ప దేవ అబ్రహాం ఇసాఫ్ యాకోబ్ లకు చేసిన వాగ్దానానికి మరణ భూస్థాపన పునరుద్ధార మా జీవితాలలో ప్రభ నెర్మించిన దేవ గొప్ప దేవ పరిశుద్ర నీ కేసు నా దేవ నా ప్రభా ఆయన ఇష్టప్రభ యొక్క దినం కనుగరించిన ప్రభానమైన కృప కనుగరించి నటించండి నూతన అభిషేకము కలిగిరించభ గొప్ప దేవ వాకిందర ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభానికి దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజలుగా పెట్టుకున్నారు ప్రభావ దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా ఎసయ్యా నీకే స్థుతులు స్తోత్రం ఎంతో మంది ప్రభు లేరు ప్రభావ మమ్మల్ని పెట్టినారు ప్రభ ఆయన ఇష్టప్రభ మీ సంకల్పం ఏందో ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నెక్స్ట్ లెవెల్లో ప్రభావ మేము ఏ రీతిగా సేవ చేయాలా ప్రభావ మాకు ఇచ్చిన తలాంతులు ప్రభావ ఏ రీతిగా మేము వాడుకోవాలా కళల రూపకంగా మీరు మాతో మాట్లాడినారు ప్రభా ప్రశ్న రీతిగా మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వల్లయ్యా అది మీరు సంపూర్ణంగా మా సేవ ఏ రీతిగా ఆరంభం కాబోతుంది మీరు చూపించినారు ఆ శివ కొరకు మేమందరం సిద్ధపడాలి ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించండి గొప్ప జనం పట్ల మీ కనికెరిని చూపించిన వాళ్ళు ఏ రీతి గొప్ప ఈ సత్యంలోకి మేము నడిపించాలా ప్రభా మీరే మాకు మార్గం అనిపించి నడిపించినైనా గొప్పదేవ భయంకరమైన కాలాలు ఉండబోతున్నారని కానీ మేము భయపడం ప్రభావ ఎందుకంటే ప్రభావ ఇదిగో అలా కాలం రాకముందే మీతో సమస్య మీతో చెప్పిన మీరు అన్నారు ప్రభావ కాబట్టి నేను మేము జాగ్రత్త పడతాం ఎందుకంటే రాబోయే దినాలు ఏ రీతిగా ఉంటే ప్రభా మీరే మాకు మాట్లాడారు ప్రభావ నీకు ఇక మేము భయపడము ప్రభా అనుమానించం ప్రభా ధైర్యంగా ప్రభావ ఇంకా సత్యని మేము తీసుకొని మనుషులకు ప్రేమతో మీరు ప్రకటించాము చెందుకు మేము నడిపించాలి ప్రభావ అలాంటి సేవా జీతవులతో నడిపించమని ప్రధిష్టం గొప్ప దేవ మీరు రాకడం ఆయన ఈస్తు ప్రభా సమీపంగా సమయం చాలా తక్కువ ఉంది ప్రభా ఆయన ఈస్తు ప్రభావం ఇంకా మాకు అనేకమైన కళలు మాకు అనుగ్రహించారు దర్శనాలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం మరి విశేషంగా ప్రభావ మీకు నూతమైన పరిశుధాత్మ అభిషేకమ్మకు సమృద్ధిగా దయించమని ప్రార్థ్యమైన మా హృదయం నిండి పొరలి పారాల ప్రభావ అభిషేకమ్మ కనుగరించినయన అనేకుల ప్రభావి సత్యాన్ని చూపించాలా ప్రభావ ఆయన ఇసు విశేషంగా ప్రార్థన జీవితంలో కూడా మేము ఎక్కువ సమయం ప్రార్థనలు మేము ఆయన ఇసు మేము అహికమైన విచారాలతో కొట్టుకొని పోతున్నాం ప్రభావం క్షమించమని ప్రార్థిష్టమైన ఎక్కువ సమయం ప్రార్థనలో మేము గడపాలా ప్రభావ కనిపెట్టాలా ఏం జరగబోతున్న మీరు మాకు చూపిస్తారు ప్రభానికి వన్నలేసయ్య ఆ స్థితికి ప్రభా ఆత్మీయ ప్రపంచంలోకి మేము అడుగు పెట్టిన కానీ మమ్మల్ని ఇంకా సంపూర్ణ మీరు ముందుకు నడిపించండి మరియు విశేషంగా ప్రభావ అనేకలు ప్రభావ ఆత్మీయ ప్రపంచంలోకి రావాల ప్రభా ఆ లెవెల్కి వాళ్ళు ఎదుగులాగిన ప్రభావ రీతిగా ప్రభావ ఈ వాక్యాలను ప్రభావాలకు ప్రకటించి మీ చెంతులు నడిపించాలో మాకు జ్ఞానం అను గురించి నడిపించమని ప్రావిష్టమైన నా దేవనా ప్రభావానికి స్థుతులు స్తోత్రాలు అర్పించుకునే ప్రభ ఈ వాక్యం మీరు జాగ్రత్తగా భద్రపరచుకునే ప్రభావ వాటి ప్రకారం మీరు జీవించాలా ప్రభా మరి విశేషంగా అనుభవపూర్తి వాడిని మీరు సహాయపడమని ప్రాదిష్టమైన నా దేవనా ప్రభా గ్రూప్లో ప్రతి బ్రదర్స్ ప్రభావ మీరు దీవించి ఆశ్రదించండి నూతనగా మీరు అభిషేకించి మీ సేవల బలంగా వాడుకోని ప్రభా పశుధాత్మ కొరకు మీకు కనిపెట్టుకోవాలి ప్రభావ ఇందుకంటే సీలింగ్ టైంలో ఉంటున్నాం ప్రభా ఆయన ఇస్తే ప్రభావ ఈ లోకంలో ప్రభా ఉగ్రత రాబోతుంది ప్రభా నాలుగు దూతల ప్రభా నాలుగు వాయువులు నిచ్చున్నాయి ప్రభా కాబట్టి ప్రభా మీరు కొంత కొంతకాలం సమయం ఉండి మా దేవుని దాసులు ముద్రించే వారికి కొంత సమయం ఆగమని చెప్పి మీరు అన్నారు ప్రభా ఆయన సమయం చాలా తక్కువ ఉంది ప్రభా కాబట్టి ఈ సీలింగ్ లోకి ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క సేవకుల ప్రభావ ప్రపంచమంతా సీలింగ్ లోకి రావాలి రక్షణ మార్గం పొందాలి ప్రభావ అప్పుడే ఆ సీలింగ్ లోకి మీరు మాతో మాట్లాడారు ప్రభావ గొప్ప నూతన అభిషేకం ప్రతి సంఘానికి అనుగరించమని ఆదిష్టమైన పరిశుధాత్మ నడిపింపు దయచమని ప్రధిష్టమైన గొప్ప దేవ పరిశుధాత్మ అభిషేకం లేకుంటే మేము ఎక్కడ ఏం చేయాలో మాకు తెలియదు ప్రభావ కాబట్టి ప్రభావ ప్రకృతి సమయమైన దేవుని ఆత్మ విషయంలో వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభ మీ ఆత్మస్వరూపులుగా ఉండి ప్రభావ ఈ సత్యాలు అర్థం చేసుకుని ప్రభావ ఇంకా ప్రభావితిని జాగ్రత్తగా మీరు ధ్యానించి ప్రవాట్ని అర్థం చేసుకుని వాటిని ప్రకటించేలాగా మీరు సహాయపడమని ప్రార్థమైన గొప్ప దేవ ఇక దినమంతా ప్రభావ సాయంతి నడిపించండి పో మార్గం అంతట్లో ప్రభావం వర్క్ ప్లేస్ లో ప్రతి పని వాటి అంతట్లో మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఆటంకాలను తొలగించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి గురుకున్న ప్రతి బ్రదర్శించు రాలేదు ప్రభావ ఆ కుటుంబాలు మీరు ఆశీర్వదించు దీవించి నూతనగా అభిషేకించి మీకు సాక్షమని ప్రార్థమైన మాలకం చిన్న బాగు ప్రార్థిష్టమైన చిన్న బాబు మీ తాకనే ప్రభావి రక్తాన్ని ప్రోక్షింపించమని ప్రాదిష్టమైన ఆ కల్వరిశిలోనైనా మీరు పొందిన గాయల స్వస్థత ఉంది ప్రభావ సంపూర్ణ స్వస్థతను ప్రభావ ప్రకటిస్తానైనా ఏసుక్రీస్తు పరిశుద్ధం నా మమ్మమున ఆమె వాళ్ళ లియ్య మీరే గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థాలు ఆ బిడ్డ భవిష్యత్తు మీరు దీవించాలి మీకు గొప్ప సాక్షిక బిడ్డ ఉండాలా నీతి సత్యాన్ని ధైర్యంగానికి ప్రకటించాలా ప్రభావ తల్లిదండ్రులు కూడా మీ ఆదరణ తెచ్చే మీ సమాధానం తెచ్చే మన ప్రాధిష్టమైన గొప్పదేవా ఆయన ఏ శయానికే అన్నాడు ప్రభా ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థమైన ప్రభుత్వ సంపూర్ణమైన విడుదల స్వస్థత ప్రకటిస్తామైనా ఏసుక్రీస్తు పరిశుద్ధం నామైన ప్రభావ మీరే స్వస్థపచ్చండి కళ్ళ నుంచి చలికాల ప్రతి అవయవులను కానీ మీరు అక్కడ తొలగింది ప్రభావ సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాల ప్రభావ సర్వలోకానికి వెళ్ళి సార్ సృష్టికి సువార్త ప్రకటించమన్నట్టు ప్రభావ ప్రభు ఒక్కొక్క దశ వరకు ప్రభు శిష్యులు కూడా ప్రభావ గుంపులాగే ఉన్నారు ప్రభావ ఎరుషులు మా ప్రాంతాల్లో తిరిగిన ప్రభావ ఒక దశ వచ్చినప్పుడు ప్రభావ ప్రపంచమంతా వెళ్ళిపోయినప్పుడు ప్రభ ఒక్కొక్క ఖండానికి వెళ్ళిపోయిన ప్రభావార్త ప్రకటించారు కాబట్టి మేము కూడా ఆ రీతిగా ప్రభావ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి ప్రభావ ఆయన మా సేవ ఆ రీతిగా ఉందరూ మీరు చూపించినా అది పట్టుకో మేము ముందుకు పోవాలని నడిపించేది మీరు ప్రభావ మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం మీరు చేపట్టి నడిపించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షి నేను పెట్టుకోవాలి మీరు అందరూ సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిషద్స్తున్నాం తండ్రి ఏంటంటే జీవితంలో ండి నివాహ అనుకరిస్తూ వచ్చిన కృతనికి బాగా జీవితంలో మీరు అనుకరిస్తూ వస్తున్న ఈరోజు రెండు జరుగుతుంది ప్రేమించిన బిడ్లతో మీరు అనుకరించినటువంటి సహవాసాలు అయ్యా విలయాన్ని బట్టి రూపం బట్టి మీ యొక్క దేవ ప్రేమి మంచితనాన్ని బట్టిస్తున్నాక ఇలా చేసుకోవాలని ప్రార్థిస్తున్నావు ప్రేమిడియా అంటే గణమిక కరో ఈ యొక్క ఈ యొక్క కరోనా వైరస్ యొక్క దేవ ఈ నుండి మమ్మల్ని కాపాడుతూ మీ యొక్క ప్రసిద్ధ మండల ప్రోక్షణ కింద తెస్తాం అయ్యా మమ్మల్ని కాపాడుతాయి అయ్యా మిమ్మల్ని పోషిస్తాయి ఈ యొక్క రక్త చాటులు దాస్తులు వచ్చినటువంటి కంటే మాత్రం శ్రేష్టమైన వారు కాదు కానీ మీకు ఉచితమైనప్పుడు ప్రాదాయాన్ని కానీ కొందరు ఆచరించుకుంటున్నాంచండి అయ్యాధగ్రస్తున్నులు ఎత్తు పట్టుకుంటున్నాను చండి అయ్యా మంసాలు పట్టు ఉన్నటువంటి వారిని దీర్ఘకాలిక వ్యాగ్రతను బాధపడుతున్న అయ్యా అక్కరి గడిలో ఉన్న వారిని పాసాలు పట్టుకుంటున్న హృదయాన్ని అటు ఆత్మ పాదాలు పట్టుకుంటున్నాను దేవాలను సహాయం చేయండి కృపణను గ్రహించండి దేవా నమ్మకోట్ల మంది తమ జీవనోత్పాధులను కోల్పోయి తమ లావాదేమిలను కోల్పోయి కొనుగోలు శక్తులను కోల్పోయి అయ్యా నమ్మకోమ కుటుంబాలను పోషించుకునే స్థితిలో ఉండగా వాడిని బట్టి పాదాలు పట్టుకుంటున్నా దేవా సహాయం చేయండి రాజా మహిళలుగా తండ్రి అయ్యా జయంగులుగంత్రి కృష్ణాను తెలియచండి సహాయం చేయండి జయంగలు ఎంతే అయ్యా జస్కోవాలి అయ్యా కృష్ణాను తెలుసుకొని ప్రార్థిస్తున్నాం జయనాన్ని తెలుసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎలా ప్రజలు తండ్రి మహిళలు గంట రాజా అయ్యా మీరే పోషణ పోషణాధారంలో ఎట్లా కృష్ణండి మన అభివృద్ధి పిల్లలు అంటే స్త్రీలు బుద్ధుల పిల్లల్ని ద్వారా వారిని పట్టుకుంటుండ జాయిల్ చేసుకుని కనికరించలేదు ప్రార్థిస్తున్నారు నా దేశ రక్షణ గురించి విదాలు పట్టుకుంటున్నా నాయకుల అధికారులని సమస్త విధానటువంటి అధికారాలను మీ యొక్క అధికారంలో కనిపిస్తుండగా అయ్యాన్ని జాయిల్ చేసుకోవాలి అయ్యా హృదయాల్లో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో మీరు విక్రయించు ఒక సాక్షిగా మీ కొడుకులు ఏవని పెట్టడానికి పెట్టడానికి సహాయం చేయండి నమ్మకం అయితే అనేక కోట్ల మంది ఇంత వార్తలు ఎరుగుతున్న సులభ కార్యములు విడుదల కార్యములు వారు గ్రహించుకునేవ్వండి పాదాలు కొట్టుకుంటున్నాం సహాయం చేయండి ద్వారా అనేది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అంతే నమ్మకం అయింది పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులతో తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యా స్వార్థ కార్యక్రమాన్ని మీరే మీ యొక్క పాశ నికుంటుండగా సహాయం చేయండి నడిపించండి తండ్రి ప్రేమి కలిగి అయ్యా ఎవరు లేరు తండ్రి అయ్యా మీరు ఏమైతే మాట్లాడుతున్నారో మీరైతే మీరు ఎవ నమ్మకం అయిన తండ్రి అయ్యా ఆమె పాదాలు పట్టుకుంటున్న ఆమె పుట్టుకుని సహాయం చేయండి ప్రేమ ప్రేమ తండ్రి అయ్యా నేను చూస్తుండగా ప్రపంచండిగా సహాయం చేయండి వెంకట రాజా మహిళలు పెంచండి గొప్పదిగా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యాత కొడుతున్నటువంటి వచ్చే అంతే అయ్యా సత్యమైన గానీ సత్యమైంది కానీ అనేది పాయినం సహాయం చేయండి వెంకట రాజా మహిళ విధించండి సదు కుటుంబానికి తల్లిని మీ పాదలైతే కొట్టుకుంటున్నాం మాత్రమే గొప్ప రిండి చేయగలిగింది ఎవరు తండ్రి సహాయం చేయండి కృష్ణించండి తండ్రి యొక్క వైఫ్ సేఫ్టీ విద్య బాధలు పట్టుకుంటున్నా కృప్ను అనుగ్రహించండి రాజా చూస్తున్న కృప్రాలించుకుంటాం ఆ యొక్క సమయానికి ఆ రక్షణ కూడా వివరికొంచున్నాము తండ్రి పరిశుద్ధుడ మహోన్నత ఈ సమయం మీకు వందనాలు స్థుతుల స్తోత్రాలు ప్రభావ జీవం గల తండ్రి గొప్పదేవా నేను ఇంతకాలం నన్ను నడిపిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు ప్రభా దినం నచ్చినందుకు వందనాలు మిమ్మల్ని మెంబర్చే విధంగా నడుచుకున్నప్పుడు నా జ్ఞానము అతి మనసును అనుగ్రహించినందుకు ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క నన్ను ఏర్పాటు మీకు వందనాలు వాక్యాన్ని విన్నటప్పుడు నాకు ఇచ్చిన తండ్రి ఈ వాక్యానుసారంగా అనేక మర్మలతో కూడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని గ్రహించి ఆ విధంగా జీవించే విధంగా నాకు సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాను తండ్రి జాషువుని బట్టి ప్రార్థిస్తుంటున్నాను అభ్యర్థిని ముట్టండి సంపూర్ణ స్వస్థేయండి తండ్రి అభిర్థిని కలికరించమని వేడుకొని చుంటున్నాను కుటుంబంలో సమాధానం శాంతిని అనుగ్రహించండి అదే తండ్రి మా స్త్రీలు అనేకలు తండ్రి ప్రభ మాధు ఆయన ఆ యొక్క ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపూర్ణ స్వస్థపరచండి ప్రభావం ముచ్చండి ఎమ్మెల్యే ఆంటీని బేబాతో సంపూర్ణ స్వస్థ దయచేయండి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి ప్రభా అదేవిధంగా శంకర్ గారిని తండ్రి ప్రభా ఆయన కూడా రక్షణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభావ బలపరచండి ఇప్పుడు నాలుగు స్తోత్రాలు ప్రభావ అంతేది నా ఉన్నాం మీరు అక్కడ సమీక్ష విధమైన దుష్టుడు దురాలోచనలు తండ్రి వాడి తలంపులు అన్ని అయిపో ప్రభా మీరు సమీపించి ఉండగా అనేకులు హక్కు సాక్షులు వేయాల్సి ఉండగా నాయన మా వెనుకుడికి తెలియజేస్తున్నారు ప్రభా కానీ మేము ధైర్యముగా తండ్రి ఈ యొక్క శరీరాన్ని లక్ష్య పెట్టేవారు అనగా కాక తండ్రి బ్రతుకుంట్రీస్తే చాలా అయితే లాభం విధంగా బ్రతుకుంట సాయం చేయండి బలపరచండి తోడుగా నిడగా ఉండండి అయితే వారిని బలపరచండి ప్రభా ఇంకా నేను ముందుకు వెళ్ళేట సాయం చేయండి ధైర్యము దయచేయండి స్థిరత్వం దయచేయండి ఎవరైతే హింసించి నిందించి మరణపాలు చేస్తున్నారో చేసిన వారికి రక్షణ దయచేయండి ప్రభా వారు కూడా ఒకరోజు పరలోకంలో కలుసుకునే విధంగా వారిని రక్షణలోకి నడిపించమని వేరు చెప్తున్నాం అనేకులు తండ్రి ప్రభా ప్రే తప్పి ఆయన క్రైస్తవులు అనబడుతున్న వారు అనేక పాపాలు ఆయన మూతగట్టుకుంటూ ఉన్నారు ప్రభా వారికి తెలియజేయండి ప్రభావ అవకాశం దయచేయండి మాకు అయితే మిమ్మల్ని ప్రేమించి రక్షించి ఒక అవకాశం దయచేస్తున్నారో ఆ విధంగానే కూడా ఒక అవకాశం దైచేయండి ప్రభా ఆ వ్యభిచారీ ఆబద్ధాల నుంచి మోసకరమైన మాటలు అతిశయాలు గర్వాలు ఇటన్నిటిలో నుండి క్రైస్తవులకు విడుదల దయచేయండి ప్రభా ఆయన ఆ యొక్క వేషధారణ పరిభక్తుల నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా మమ్మల్ని మేము ప్రతిదినం పరీక్ష చేసుకునే వారంగా మేము కూడా ఉండే మాకు సహాయం చేయండి ప్రభా బలపరచండి తండ్రి మా జీవితాల్లో ఏమీ ఉండడానికి వెళ్లేదు ప్రభా సహాయం చేయండి ప్రభా బలపరచండి అధికారంతోను తండ్రి ఈ సువార్తను ప్రకటించుచూ అధికారాన్ని ఎదురించుచూ ముందు కొనసాగే బిడ్డలుగా మేము మాకు సహాయం చేయండి మీ యొక్క దర్శనాలు కళలను మాకు దయచేయండి మేము ఎటువారితో సాంగత్యం సావాసం చేయాలని తెలియజేయండి తండ్రి ఈ ప్రభు అనేకలు దృష్టిలు నాయన క్రైస్తవులు కూడా చేరి ఇంకొకరిని చెడుపుతూ ఉన్నారు ప్రభు అయినా సహాయం చేయండి ప్రభు అటువారికి మేము దూరంగా ఉండి భద్రపరుచుకున్నకు సహాయం చేయండి తీవ్ర దినాలకు తీరు ఉండగా విశ్వాసులుగా విశ్వాసులు కనుగొంది అని అన్నారు ప్రభా మేమింటో జాగ్రత్తగా ఉండవలసిన దినాలు సహాయం చేయండి ప్రభావ బలపరచండి ప్రభా జ్ఞానం దయచేయండి ప్రభా భక్తి జీవితం దయచేయండి ప్రభా పశ్చాత్తాప హృదయం దయచేయండి ప్రభా నైనా గృహ కార్యాలను చేయమని దీనిలో ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం తీసుకోమని కోవిడ్ బాధితుల్ని జ్ఞాపకం చేసుకోండి ఇమ్యూనిటీ దాచేయండి వారికి కావాల్సిన రక్షణ దయచేయండి ప్రభాయన ఇందువల్ల అయితే మీ అనుమతి లేదు ఎవరికి రాదు ప్రభా సరి చేసుకోవాల్సినవి అవి నాకు తండ్రి కోవిడ్ వచ్చిన ప్రతి బిడ్డకి నాయన ఆరోగ్యంలోక చిన్న తెలియపరచమని సహాయం చేయమని బలపరచమని వేడుకొని వచ్చింటున్నాను తండ్రి సేవకుల్ని బట్టి ప్రారంభిస్తుంటున్నాను అనేకులు సేవకులు కూడా నిద్రించున్నారు ప్రభా వైరస్ వల్ల అనేక విదములుగా ఆ సంఘాలను కుటుంబాన్ని దగ్గరపరచండి ప్రభా సమాధానం దయచేయండి తోడుగా నీడగా ఉందండి ప్రభావ మీకే మహిమ కలిగిన జాతర తండ్రి ప్రభానైనా మేము అతి చేయబడితే మా దగ్గర ఏం లేదు ప్రభావ ఎరం మమ్మల్ని తండ్రి ప్రభావి కృపలు భద్రపరచుకున్నాను మీ పాదాలకు సమర్పించుకుంటూ నన్ను నేను తప్పించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభుత్వ రేపు మారేసుక్రీస్తు పరిశుద్ధ నాని ప్రార్థిస్తూ అడుగు ఆడుకుంటూ నమ్ముతండ్రీన్ అందరూ మన ప్రభు క్రీస్తు కృప సమాధానం మనందరికి సతకాలం తోడైండిగా అందరికి ప్రైజ్ లాడ్ బారు థ్యాంక్ యూ వెరీ మచ్